7 శ్లోక నంబర్ సెవెన్ ఏడో శ్లోక చితాభస్మ ఆలెపరళమం దిక్పటర చటాధారీ క భుజపతిహారీ పశుపతి కలీ భూత భజతి జగదీశైక పదవీ భవానీ త్పాణిగ్రహణ పరిపాట ఫల మీదం శోక మోహాలు అనేటువంటివి జీవితంలో ప్రతి మనిషికి ఒక ప్రధాన భూమికను పోషిస్తూ ఉంటాయి మోహము అనేది ఏమిటో మనిషికి అర్థం కాకపోవచ్చు కానీ శోకం మాత్రం అనుభవంలో ఉంటుంది ఈ శోకంతో మనిషి ఆనందంగా జీవించే అవకాశం లేదు కనుక శోకం నుంచి ఎప్పుడెప్పుడు విడిపడతామా అని అనుకుంటూ ఉంటాడు కానీ లోకమంతా శోకంలోనే ఉంది లోకం శోకహతంచ సమస్తం లోకం సమస్తం సమస్తం లోకం శోకహతం కాబట్టి ఈ ప్రపంచం కూడా శోకంతోనే ఉంది ఏడిస్తే ఎవరికైనా కన్నీళ్లే వస్తాయి దుఃఖం మనిషి గుండెని పిండేస్తుంది ఎవరికైనా కారణాలు భిన్నంగా ఉండొచ్చు కారణాలు అనేకం ఆ కారణాల వల్ల దుఃఖం కనుక ఏర్పడిందంటే మాత్రం అందరి గుండెలు సంకుచితమైపోతూ ఉంటాయి ఆ బాధను భరించలేనిటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం కాబట్టి నేను శోకం లేనివాడిని కావాలి అశోకుణ్ణి కావాలి అశోక అంటే శోకం లేనటువంటి వాడు అని అర్థం అశోక శోకాది షడూర్మి వర్జిత అశోక అని ఉత్పత్తి శోకము మొదలైనటువంటి శోకాది షడు ఊర్మి వర్జిత ఊర్మిహి అంటే చింత లేదా బాధ లేదా కష్టము అని అర్థం సంస్కృతంలో ఊర్మిహి షడూర్మిహి అని అంటే తొమ్మిది రకాలైనటువంటి ఆరు రకాలైనటువంటి షట్ షడు ఊర్మి ఆరు రకాలైనటువంటి బాధలు ఉంటాయి కాబట్టి షడూర్మిహి అంటే ఆరు రకాలైనటువంటి కష్టాలు బాధలు చింతలు కానీ అవి మూడు జతలగా వస్తాయి మూడు జంటలు అవి షడూర్మిహి అనేది ఆరు రకాలైనటువంటి బాధలు కానీ అవి మూడు జంటలుగా మనకు వస్తూ ఉంటాయి మొదటి జంట శోక మోహాలు శోకము మోహము మొదటి జంట రెండవది ఆకలి దప్పులు మూడవది జరా మరణాలు ఈ ఆరుటిని షడూర్మిహి అంటారు ఊర్మిహి అంటే బాధ షడూర్మిహి ఆరు రకాలైనటువంటి బాధలు మూడు జంటలుగా మనకు వస్తాయి కాబట్టి ఇవి మనల్ని అనేక విధాలుగా బాధిస్తాయి అంటే దేహేంద్రియ మనోబుద్ధుల స్థాయిలో ప్రతి చోట ఇవి మనల్ని దుఃఖానికి గురి చేస్తూనే ఉంటాయి ఉదాహరణకి నెంబర్ వన్ తీసుకున్నాం శోకము మోక మోహము శోకం అంటే దుఃఖం ఈ దుఃఖానికి ఏదైనా కారణం కావచ్చు అట్లాగే మోహం అంటే ఉన్నదాన్ని లేనట్లుగా లేని దాన్ని ఉన్నట్లుగా చూడడం అనేటువంటిది మోహం కదా కాబట్టి ఆ ఉన్నదాన్ని లేనట్టుగా లేని ఉన్నట్టుగా సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా మనం భావించేటప్పుడు ఇది మోహం ఇన్ఫాచ్యువేషన్ కానీ ఈ మోహం ఎక్కడి నుంచి కదులుతూ ఉందో అసలు ఇది ఏది మోహమేదో కానిదేదో కూడా మనకు తెలిసే అవకాశం లేదు కానీ శోకం మాత్రం తెలుస్తుంది ఇప్పుడు ఏదన్నా ఒక వ్యాపారంలో నష్టపోయాడు అనుకోండి మనిషి దుఃఖపడతాడు ఎందుకంటే అది శోకం కాబట్టి శోక మోహాలు అనేటువంటివి నీకు తెలిసి కలిగిన శోకం నీకు తెలియకుండా ఏర్పడిన మోహం ఈ రెండు కూడాను దేని మీద ప్రభావాన్ని చూపిస్తాయి అంటే మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఒకటి మనిషికి దుఃఖం వచ్చిందంటే కృంగిపోతూ ఉంటాడు మనం చూస్తూ ఉంటాం కొందరు చనిపోయినప్పుడు మనిషి ఏడుస్తూ ఒక్కొక్కసారి నిలబడలేక ఏది మంచి ఆరోగ్యంగా ఉండేటువంటి వాడు కూడాను ఇరవై సంవత్సరాల వయసులో ఉండేవాడు కూడాను నిలబడలేక కూలిపోవడం మనం చూస్తూ ఉంటాం కూలబడ్డం కూడా మనం చూస్తూ ఉంటాం ఎందుకని ఆ దుఃఖం మనిషిని ఆ విధంగా బలహీనపరిచింది అర్థం కాబట్టి ఈ శోక మోహాలు అనేటువంటివి దుఃఖం మోహం అనేటువంటిది సత్యాసత్యాల యొక్క విచక్షణ తెలియకుండా పోవడం ఈ రెండింటి యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది బాగా అర్థం చేసుకుని శోకం అనేటువంటిది మీద పడదు మోకాళ్ళల్లో నొప్పి ఉండొచ్చు ఆర్థరైటిస్ కానీ అది అనుభవించాల్సింది మాత్రం మనసే గాని మోకాళ్ళు అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్గా శోక మోహాలు వాటి యొక్క ప్రభావాన్ని మన మీద ఎక్కడ చూపిస్తాయి అంటే మన మనసు మీద చూపిస్తూ ఉంటాయి శోక మోహాలు రెండవది ఆకలి దప్పులు అశనాయా పిపాస అంటే ఆకలి దప్పులు ఈ అశనాయా పిపాస ఆకలి దప్పులు దేని మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి అంటే ప్రాణాల మీదనే చూపిస్తాయి డైరెక్ట్గా ఆకలిదప్పులు అనేటువంటివి ప్రాణం మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ప్రాణాలని కృంగదీస్తాయి ఆకలిదప్పులు ప్ర ప్రాణాలని కృంగదీస్తాయి ఇక మూడవది జరా మరణాలు జరా అంటే ముసలితనం మరణం అంటే చావు ఈ జర మరణాలు ఏవైతే ఉన్నాయో ఇది షడూర్మిలో ఇవి చివరి రెండు చివరి జంట కాబట్టి జర అంటే ముసలితనము మరణం అంటే చావు కాబట్టి ఇవి దేని మీద ప్రభావం చూపిస్తాయి మనసు మీద కాదు ప్రాణాల మీద కాదు దేహం మీద స్థూల శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ముసలితనం జర ముసలితనం వచ్చింది అంటే మొదట దేహం మీద ప్రభావం చూపించేది అంతకుముందు చాలా వేగంగా నడిచేటువంటి మనిషి ముసలితనంలో వృద్ధాప్యంలో నడవలేకుండా పోతాడు అప్పుడు చక్కగా తినటువంటి వాడు ఇప్పుడు చక్కగా తినలేకపోతాడు తినినా జీర్ణం చేసుకోలేకపోతాడు మనిషి నడవలేడు కూర్చోలేడు ఎక్కువసేపు ఎక్కువసేపు పడుకోలేడు లేవాలన్నా కష్టమే నడవాలన్నా కష్టమే ఇవన్నీ కూడా జరా ముసలితనంలో ఈ బాధలన్నీ కనపడుతూ ఉంటాయి ముసలితనం అనేటువంటిది వృద్ధాప్యం దేహానికే కానీ మరొకదానికి అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి దేహం మీద ఈ జర ముసలితనం యొక్క మరణం ఇంకెలాగో చచ్చిపోయేటువంటి దేహమే గనక మరణం కూడాను దేహానికి సంబంధించింది కాబట్టి జర మరణాలు చివరి జంట కేవలం దేహం మీద ప్రభావాన్ని చూపుతాయి అశనాయా పిపాస ఆకలి దప్పులు ఉన్నాయో అవి ప్రాణాలని పీడిస్తాయి అట్లాగే మొదటిదైనటువంటిది శోకమోహాలు ఏవైతే ఉన్నాయో అవి మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి కాబట్టి షడూర్మిహి ఈ ఆరు రకాలైనటువంటి దుఃఖాలు చింతలు బాధలు కష్టాలు ఏవైతే ఉన్నావో ఇవి ఇటు దేహం మీద అటు ప్రాణం మీద అటు మనసు మీద తీవ్రంగా అంటే ప్రత్యక్షమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ పోతాయి ఈ శోకంలో మనం మునిగిపోయి ఉన్నాం ఇది మన ఆపదంతా ఏంటంటే ఈ ఆరింట్లోనే తిరుగుతూ ఉంటాం ఇది ఒక ఆర్బెట్ దీంట్లోనే మనం తిరుగుతూ ఉండాలి కాబట్టి ఈ షడూర్ము నుంచి విడిపడాలి అంటే ఈ ఆపద నుంచి విడిపడాలి ఆపది కిమ్ కరణీయం ఆచార్యుల వారు చోట ఆపద సరే ఇప్పుడు మనకు ఆపద సరే వచ్చేసింది ఈ షడూర్ముల్లో చిక్కుకుపోయి ఈ బాధలో మనం పడుతూ ఉన్నాము కిమ్ ఇప్పుడు ఏం చేయాలి అని ఆచార్యుడి వారు ప్రశ్న వేసి దానికి సమాధానం ఆయనే చెప్పాడు స్మరణీయం చరణ యుగలం అంబాయా చరణయుగలం కాబట్టి అంబాయా చరణయుగలం స్మరణీయం కాబట్టి ఆపదల్లో ఉండేటువంటి మనం ఆపదలో కూరుకుపోయినటువంటి మనం ఈ ఆపదల్ని భరించలేక దుర్భరమైనటువంటి ఈ దుఃఖాన్ని అనుభవించేటువంటి మనం దీని నుంచి విడిపడాలి అంటే కిం కరణీయం ఆపది కాబట్టి ఈ ఆపదల్లో ఉండేటువంటి మనం ఏం చేయాలి ఏం లేదు స్మరణీయం కిం కరణీయం ఏం చేయాలి స్మరణీయం స్మరించాలి ఎవరిని స్మరించాలి చరణ యుగలం అంబాయా కాబట్టి అమ్మ యొక్క పాదపద్మాల్ని చరణ కమలాల్ని నిరంతరం మనం ఆశ్రయించుకొని ఉండాలి అప్పుడు మనం దీని నుంచి విడిపడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకని ఆమె అశోకిని శోకము లేనటువంటిది అది అశోక శబ్దం కాబట్టి శోకాది షడూర్మి వర్జిత అశోక అది అమ్మ కాబట్టి ఆమె ఎప్పుడైతే ఈ షడూర్ముల ఈ ఆరు రకాలైనటువంటి దుఃఖాల నుంచి విడిపిడిపోయిందో ఇప్పుడు మనం స్మరణీయం చరణ యుగలం అంబాయా అమ్మ యొక్క చరణకమలాల్ని గనక మనం ఆశ్రయించినట్లయితే ఆమె ఎట్లాగైతే శోక మోహాదుల నుండి షడూర్మి నుండి విడిపడిపోయిందో మనల్ని కూడా ఆమె పాదాన్ని కనుక మనం ఆశ్రయించినట్లయితే మనల్ని ఆశీర్వదిస్తుంది మనం కూడా ఈ దుఃఖాల నుంచి అంటే అటు దేహ బాధల నుంచి ఈ ప్రాణం పీడించడం మొదలుకొని జరా మరణాల వరకు వీటి నుంచి మనం తప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆమెను ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళు సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి విడిపిడిపోతారు క్లియర్ కాబట్టి మనం ఇవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు మనం చూసినటువంటి షడూర్మి షడూర్మి ఈ ఆరు దుఃఖాలు ఎక్కడున్నాయి అంటే సంసారంలోనే ఉన్నాయి కాబట్టి ఈ సంసారం అనేటువంటి సాగరంలో ఈ ఆరు రకాలైనటువంటి దుఃఖాలు మనల్ని చుట్టుముట్టు ఉండాయి సంసార సాగరాత్ తారయతి ఈ సంసారం అనేటువంటి సాగరం నుండి సంసార సాగరాత్ తారయతి ఈ సంసారం అనేటువంటి సముద్రంలో నుండి మనల్ని తరింపజేసేటువంటి తల్లి ఆమె ఎట్లా తరింపజేస్తారు స్వామీజీ అసలు ఈ సంసారం ఎందుకు వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ అది ఎందుకు వచ్చిందో తెలిసే సార్ సంసారము అనేటువంటిది అది షడుర్మివి పూర్ణమై ఉండొచ్చు కూడా కానీ సంసారం అనేటువంటిది అజ్ఞానం వల్లనే ఏర్పడింది కాబట్టి ఉన్న వస్తువు సత్య వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞానం అనేటువంటిది వచ్చింది కాబట్టి అజ్ఞానం తొలగాలి అజ్ఞానం తొలగాలి అంటే జ్ఞానం కలగాలి జ్ఞానం ఎలా కలుగుతుంది తనంతటా తాను జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు అందుకనే ఇప్పుడు కొందరంటారే విని మర్చిపోండి ఇప్పుడు పలానా చోట కూర్చున్నాడండి అడవిలో ఆయన జ్ఞానోదయం అయింది ఇంపాసిబుల్ అర్థమవుతుందే ఇదో ఫలానా నీళ్లల్లో ఇంతవరకు కూర్చున్నాడు ఆయన జ్ఞానోదయం అయింది కాదు సార్ ఎట్లవుతుంది నీళ్ళల్లో కూర్చుంటే ఆయన ఒక నాలుగు రోజులు నీళ్ళల్లో కూర్చుంటే ఆయనకి జ్ఞానోదయం అయితే జీవితం అంతా ఉండే చేపకు కూడా జ్ఞానోదయం కాబట్టి నీళ్ళల్లో కూర్చున్నంత మాత్రాన చెట్టు కింద కూర్చున్నంత మాత్రాన జ్ఞానోదయం అవకాశం లేదు అటువంటి వాళ్ళని జ్ఞానులు అని మనం అనుకుంటే తప్పులేదు మనకన్నా చాలా పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళు కానీ వాళ్ళని జ్ఞానులు అనుకుంటే మాత్రం ప్రశ్నార్థకం అయిపోతుంది ఎందుకని వాళ్ళు ఏదైతే బోధించారో వాళ్ళ బోధనలను చూసినప్పుడు అవి ఎప్పుడైతే అశాస్త్రీయంగా ఉంటాయో కాబట్టి ఆయన ఎక్కడ కూర్చున్నాడు నీడల్లో కూర్చొని చేశాడా చెడు మీద కూర్చొని చేశాడా చుట్టు కింద కూర్చొని చేశాడా అది అనవసరం ఆయన ఎక్కడ కూర్చొని ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా తన నుంచి ఏదైతే బయటొస్తూ ఏ వాక్ అయితే వస్తుందో అది సత్య దూరంగా ఉండేటప్పుడు తను సత్యదర్శనం చేసిన వాడు కాదు కాకపోతే ఒక స్థాయికి ఎదిగిన వాడు అని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకు అజ్ఞానం వల్ల సంసారం ఏర్పడితే ఈ అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి సంసారంలో ఉండేటువంటి దుఃఖాలన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ సంసారాన్ని పోగొట్టగలిగేటువంటి శక్తి ఎక్కడుందంటే అజ్ఞానం వల్ల సంసారం ఏర్పడింది కనుక జ్ఞానం వల్ల పోవలసిందే కానీ ఇంకొక విధంగా అవకాశం లేనేది జ్ఞానమేవ శరణం కాబట్టి జ్ఞానం ఒక్కటే జ్ఞానం కూడా ఎట్లా ఉంటుంది జ్ఞానం తనెట్లా వస్తుంది తనకు తానుగా కాబట్టి జ్ఞానం ఎక్కడైతే ఉందో అది నీకు రావాలి జ్ఞానం ఎక్కడుందంటే శాస్త్రంలో జ్ఞానం ఉంది శాస్త్రంలో జ్ఞానం ఉంది గనక నువ్వు గ్రహించాలి కానీ శాస్త్రంలో ఉండేటువంటి లోతులు ఇప్పుడు మీరు ఎనిమిది సంవత్సరాలుగా వింటున్నారు మీకు తెలుసు కదా ఒక్కొక్కటి మనం ఎలా చూస్తూ ఉన్నామో దాని లోతులు ఏ విధంగా ఉన్నాయో కాబట్టి శాస్త్రంలో ఉండేటువంటి జ్ఞానం యొక్క పరిమళం మనకు అందాలి అంటే ఒక గురువు ద్వారా అందాల్సిందే గానీ ఇంకొక విధంగా అందేందుకు అవకాశం లేదు కాబట్టి అమ్మ యొక్క దయ ఏం జరుగుతుందని ఆమె ఎట్లా తరింపజేస్తుంది సంసార సాగరాత్ తారయతి ఈ సంసార సముద్రంలో నుంచి మనం ఏ విధంగా బయట వేస్తుందంటే ఏమిలే ఆ గురువుని మనకు ప్రసాదిస్తుంది ఎవరైతే సద్గురువు గురువు అంటే అనేక రకాలు సరేనా ఇప్పుడు అన్ని చోట్ల గురువే షాపు పోయి కూడా బ్లేడీ గురు అక్కడికి వచ్చేసింది గురు శబ్దం సద్గురు అని నేను అందుకనే వాడుతున్నా సత్ శబ్దం ఎందుకు ప్రత్యేకించి ఒక విశేషణ వాడాల్సి వస్తూ ఉందంటే ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఇది ఉండారు కనుక అందరూ గురువులు అయిపోయినారు కనుక కాబట్టి ఎవరు గురువో ఎవరు లఘువో మనకు తెలిసే పరిస్థితే లేదు కాబట్టి సద్గురువు అంటున్నారు కాబట్టి సద్గురువును ప్రకాశ ప్రసాదిస్తుంది అమ్మవారు సద్గురువుని ప్రసాదిస్తుంది అంటే మనం చేసుకున్న సేవలు ఏవైతే ఏంటది స్మరణీయం చరణయుగలం అంబాయాహ కాబట్టి అమ్మవారి యొక్క పాదపద్మాన్ని నమ్ముకు అని సేవించడం ఏదైతే ఉందో ఈ సేవ అనేటువంటిది అలౌకిక ఫలం కనుక దీని యొక్క ఫలితంగా దయ మనకు వస్తుంది ఆ దయని ఏ విధంగా కురిపిస్తుంది తల్లి అంటే గురువును పంపిస్తుంది నీ దగ్గరికి సరైనటువంటి గురువు నీకు దొరుకుతాడు అంతే ఇంకా అక్కడ నువ్వు స్టిక్ అయిపోవాలి అంతే మళ్ళీ ఇంకో గురువు దొరికితే బాగుండు అనుకున్నావా కాబట్టి భగవంతునిచ్చేటువంటి దేవి ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని కూడా మనం జార విడుచుకుంటున్నామని అర్థం కాబట్టి గురువు లభ్యమైన తరువాత శాస్త్రంలో ఉండేటువంటి లోతులు మనకు తెలుస్తాయి శాస్త్రం ద్వారా జ్ఞానం అందుతుంది జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది వెలుతురు వల్ల ఇట్లా చీకటి పోతుందో జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది ఇట్లా సంసార సాగరాత్ తారయ్యతి ఈ సంసారం అనేటువంటి సముద్రంలో నుంచి మనల్ని బయటపడేస్తుంది అమ్మ కదా ఎటువంటి వాళ్ళైనా కాబట్టి ఆమె అనుగ్రహాన్ని పొందితే సాధించలేనిది లేదు కానీ ఈ శ్లోకం ఈరోజు ఒక తమాషా ఒక సెటైర్ లాగా ఉంది ఈ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోద్ది ఏంటంటే అమ్మ నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు మంచి స్థాయికి వచ్చేస్తారు అజ్ఞానం పోతుంది కనుక దీనికి కారణం ఏంటంటే తల్లి భవానీ త్వత్పాణిగ్రహణ ప్లీజ్ పరిపాటి తా పాణిగ్రహణ పరిపాటి ఫలం ఇదం ఎక్కడ పెట్టాడంటే ఏసురు ఆచార్యుల వారు శంకరుడికే పెట్టాడు సరేనా ఇది ఒక టెక్నిక్ కూడా మర్చిపోండి అయితే ఊరికి చెప్తా ఎక్కడైనా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే ఏ ఇంట్లో అయినా సరే భర్త మీద నాలుగు చెప్పేస్తే సరిపోదు భోంచేసిపోనైనా టిఫిన్ చేసిపోనా అయినా అంటది కదా ఇదో తమాషా వ్యవహారం చూడండి ఇప్పుడు ఏం చెప్తాడంటే త్వత్పాణిగ్రహణ పరిపాటి అమ్మ నీ చేయి పట్టుకున్నాడు కదా ఈశ్వరుడు శంకరుడు నువ్వు ఎందుకంటే ఆయన నీ భర్త పరమేశ్వరుడు నీ చేయి పట్టుకున్నటువంటి వాడు కదా తల్లి అవును నిజమే ఇ పలం ఇదం ఇదం ఇది జరిగింది నీ చేయి పట్టుకుంటే ఆయనకి ఏం జరిగిందో తెలుసా చితాభస్మా లేభస్మ లేపహ చితాభస్మ ఆలేపహ సంధి చూసుకుంటాడు అంటే చితాభస్మ ఆలేపహ చితాభస్మ అంటే చితిలో అంటే శ్మశానంలో శవాలన్నింటి తగలబెడతారు అక్కడ చూసారా భస్మం ఏంట భస్మం బూడిదే ఇంకేముందా బూడిది తప్పింకేం లేదు చితా చితాభస్మ ఆ శ్మశానంలో ఉండేటువంటి బూడిదే ఆలేపాహా ఆయనకి ఫేస్ పౌడర్ సరేనా ఇప్పుడు అర్థమైందే ఆయన పరిస్థితి ఏమిటో ఒక్కసారి చెబుతాను ఆయన గురించి కాబట్టి ఆయన ఒంటికి రాసుకొని ఉండేటువంటి పౌడర్ ఏంటిది భస్మం భస్మం అంటే బూడిదే అది కూడా ఎక్కడ బూడిదే ఇంట్లో ఉండేటువంటి బూడిదే కాదు అది శ్మశానంలో శవాలని తగలబెట్టిన తరువాత ఏదైతే వస్తుందో ఆ బూడిదని ఒంటికి రాసుకొని ఉన్నాడమ్మా ఇది ఆయన వ్యవహారం ఒక్కసారి ఏదో ఆమెకి తెలియనట్టుగా చెప్పడం ఆచార దగ్గర ఎన్ని బాణాలను ఆయన మన అదృష్టం కొద్దీ ఆయన గురువుగా దొరికాడు మనకు ఎన్ని ఎవరి వల్ల అవుతుంది ఇదంతా కాబట్టి అచితాభస్మాన్ని ఇది శ్మశానంలో ఉండేటువంటి బూడిదని ఒంటికి రాసుకొని ఏంది తల్లి దేవరన్నా ఉందా చూడు మేము అజ్ఞానంతో కొట్టుమిట్టాడేవాళ్ళం పాంట్స్ పౌడర్ అంటాం ఆ పౌడర్ అంటాం ఈ పౌడర్ అంటాం కానీ ఆయన పౌడర్ ఎట్లా ఉందాం చూడు చితాభస్మ ఆ లేపహ శ్మశానంలో ఉండేటువంటి బూడిదని ఒంటికి రాసుకొని ఉన్నాడు తర్వాత గరళం అశనం గరళం పోని ఏం తింటాడండి ఎటువంటి భోజనం రుచికరమైనటువంటి భోజనమా ప్లేట్ ఎంత అది లేదు ఇక్కడ ఎందుకో తెలుసా ఆయన తినే భోజనం ఎవడూ తినలేడు గరళం విషం విషం విషం ఇంకా కదా కాబట్టి ఆయన తీసుకునేటువంటి ఆహారం ఏంటి ఆయన చూస్తే విషం పూసుకునేటువంటిదేమో చితాభస్మం ఆలేపహ ఇక పోతే తినేటువంటి ఆహారం చూస్తామా గరళం అశనం అశనం గరళం కేవలం విషం మాత్రం తింటాడు దిక్పటధరా కొని మంచి వస్త్రం క్లాస్గా సఫారీ చేసుకుంటాడా అంటే ఆయన సఫారీ ఊహించలేము ఎందుకు తెలుసా దిక్ పఠ ధర హా దిక్ ఏవైతే ఉన్నాయో పఠ అంటే వస్త్రం దిక్ పఠ అంటే దిక్కుల్ని వస్త్రంగా ధర ధరించి వాడు అని అర్థం దిక్పట ధర దిక్కుల్ని వస్త్రంగా ధరించి ఉండేటువంటి వాడు జటధారి అమ్మ జడలు ధరించి వాడు కాబట్టి తల మీద జడలు బాగా పెరిగిపోయినటువంటి వెంట్రుకల్ని బాగా చుట్టుకొని జడలు ధరించి ఉంటాడు జటధర కంటే భుజగపతిహారీ పోని ఆయన దగ్గర ఏమన్నా మంచి ఆభరణాలు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు ఎటువంటిది బ్రహ్మాండం డైలీ సువర్ణార్చనే విష్ణుమూర్తికి డైలీ సువర్ణార్చన ఇప్పుడు కనుక మనం పోయి చూస్తే తిరుపతిలో ఎప్పుడు అంతా బంగారుతో నిండిపోయి ఉంటాడు వజ్రాలతో నిండిపోయి ఉంటాడు ఈయనది ఏందో తెలుసా ఈయన స్పెషల్ కంఠే ఆయన కంఠంలో భుజగపతి భుజగ అంటే పాము అంటే సర్పరాజు భుజగపతి హారీ కాబట్టి సర్పరాజుని భుజగపతి హారి హారముగా వేసుకొని ఉండేటువంటి వాడు ఆయన మెడలో ఉండేటువంటి ఆభరణం ఏంటి చాలా విలువైనటువంటి ఆభరణం ఏంటంటే సర్పరాజుని మెడలో వేసుకొని ఉండేవాడు దగ్గరకు పోలేం భార్య కూడా బోలేదు పాములు వేసుకొని పోతే ఎవరు వస్తారా ముందే ఒక పాముని కట్టుకొని ఇంకా వేరే పాములు మెళ్ళలో వేసుకొని వచ్చాడు అనుకోరా భుజగపతి హారీ పశుపతి హే అది పశువుల అంటే పశు అంటే జీవుడు అని అర్థం చెప్తాను పశుపతి కాబట్టి పశువులకి ప పతి అంటే వాళ్ళకి ప్రభు గనుక పశువులకు ప్రభు గనక పశుపతి కపాలి. కాబట్టి కపాలాన్ని చేతిలో ధరించి ఉండేటువంటి వాడు భూతేశ భూతేశ భూతేశ అంటే భూతానం ప్రమదానాం ప్రభు ఈశ ఇది కాబట్టి ప్రమదగణాలు ఎవరైతే ఉండారో కైలాసంలో వాళ్ళకంతా కూడా ఈయన ప్రభు భజతి జగదీశైక పదవీం అది జగదీశైక పదవీం జగదీశ ఏక పదవీం జగదీశ ఏక పదవీం అంటే సర్వేశ్వరత్వం ఏకైక అర్థమవుతుంది కాబట్టి జగదీశ ఏవ పదవీం కాబట్టి జగత్తో ఈయని అంటే సర్వేషాం ఈశ్వరాణ ఈశ్వర సర్వేశ్వర సర్వులకి ఈశ్వరుడు ఈశ్వర అంటే ప్రభు అని అర్థం కాబట్టి ఇప్పుడు వరుణలోకం ఉందనుకోండి వరుణుడు దేవుడు అక్కడ ఆయన ప్రభు ఇంద్రలోకం ఉంది ఇంద్రుడు ప్రభు అగ్నిలోకం ఉంది అగ్ని ప్రభు బ్రహ్మలోకం ఉంది బ్రహ్మ ప్రభు ప్రభు సర్వేషాం ఈశ్వరానాం ఒక్కొక్క ఈశ్వరుడుగా ఉంటాడు ఒక రాజ్యం ఉంది ఒక ఆయన ఈశ్వరుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఆయన ఈశ్వరుడు అర్థమవుతుంది ఒక ఆఫీసు ఉంది ఒక ఆయన ఈశ్వరుడు అది ఈశ్వర శబ్దం ఈశ్వరత్వం లాడ్షిప్ అంటే అంతా కూడా ఆయన యొక్క అధీనంలో ఉంటుంది అదే అక్కడ ఒక ప్యూర్గా పనిచేసిన ఆఫీసులో అతని ఇంటికి అనుకోండి ఈశ్వర కదా ఎందుకని అక్కడ ఆఫీసరు యా మంచినీళ్ళు దే అంటే తీసుకుపోతాడు అతను ఇక్కడ ఇంటికి వచ్చాడు అనుకోండి ఐదు గంటలకి ఇంట్లో కూర్చొని మంచినీళ్ళు దా ఈయన ఈశ్వరుడు ఆమె తీసుకువచ్చేస్తుంది అర్థమవుతుంది కాబట్టి ఇంటికి ఈశ్వరుడు సపోజ్ ఈయన ఏదైనా ఊరికి పోయినాడు అనుకోండి అప్పుడు ఆయన భార్య ఈశ్వరి ఆమె కూడా ఆయన కూడా పోయింది అనుకోండి వదలకుండా అప్పుడు పెద్దవాడు ఉంటాడు అన్న వాడు ఈశ్వర వాడు కూడా పోయినాడు అనుకోండి ఎక్కడికన్నా అక్కుందనుకోండి ఆమె ఈశ్వరి అర్థమవుతుంది ఇప్పుడు ఈశ్వర శబ్దం కాబట్టి ఎవరికైతే అంటే ప్రభుత్వం అది కాబట్టి ఒక్కొక్క ప్లానెట్లో ఒక్కొక్కరు ఉంటారు ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికంటే కూడా ఈశ్వరుడు అది జగదీశైక జగదీశైవ లేక జగదీశ ఎట్లయినా పర్వాలేదు ఏక జగత్తులో ఈయనక మించినటువంటి ఈశ్వరుడు లేదు సర్వేషానాం ఈశ్వరాణం ఈశ్వర సర్వేశ్వర ఏష సర్వేశ్వర ఉపనిషత్ కాబట్టి ఆయనే సర్వేశ్వరుడు శబ్దం చూచారా ఎట్లా సర్వేశ్వర సర్వ అంతటా ఉండేటువంటి వాడు ఈశ్వర ప్రభు జ్ఞానం కలిగినటువంటి వాడు ప్లీజ్ అంతటా ఉండేది ఏది ఉపాదాన కారణం ఇప్పుడు కుండు ఉందనుకోండి కుండలో ఉన్నదంతా ఏంటి మట్టి అది ఉపాదానం ఉపాదానంతో ఎప్పుడైతే వస్తువు తయారైందో ఉపాదానం కన్నా వేరుగా వస్తువుని తీసుకొని పోలేము కాబట్టి కుండ అనేటువంటిది మట్టితో తయారైంది మట్టి ఉపాదానం దట్ ఈస్ ద మెటీరియల్ కాస్ దానికి నిమిత్త కారణం ఎవరు కుండకే కుమ్మరి క్లియర్ కదా కుమ్మరి కుమ్మరి జ్ఞానం కలిగిన వాడు ఈశ్వర సర్వేశ్వర శబ్దంలో ఏంటంటే ఈ సర్వం ఈ జగత్ ఏదైతే ఉందో అది జగదీశైక పదవి ఈ జగత్ ఏదైతే ఉందో దీనికి ఉపాదాన కారణము ఈశ్వరుడే నిమిత్త కారణము ఈశ్వరుడే ఉపాదాన కారణం ఎప్పుడైతే ఈశ్వరుడు అయ్యాడో జగత్తులో ఎక్కడ బట్టి చూసినా ఉన్నది ఈశ్వరుడే ఏష సర్వేశ్వర అది అటువంటి పదవి చిన్నదే ఇదే ఆ పదవీం అనడం వల్ల ఇదంతా చెప్తున్నా మీకు నిమిత్త కారణం ఉపాదాన కారణం అని ఎందుకంటున్నానంటే అంతటా ఉండేటువంటి వాడు ఆయనే ఈశ్వరుడు జ్ఞానం కలిగి ఉండాడు కాబట్టి జగదీశక పదవీం అటువంటి గొప్ప పదవి భజతీ భజతీ సేవతి కాబట్టి ఆయన్ని ఆ విధంగా సేవిస్తూ ఉండరు లోకమంతా కూడాను సర్వేశ్వర అని ఆయన్ని సేవిస్తూ ఉండరు ఏంటమ్మా ఇది పరిస్థితి చూస్తే బాగాలేదు ఆయన రాసుకొని ఉండేదేమో చితాభస్మం పాయింట్ ఆయన రాసుకొని ఉండేది తినేదేమో విషం దిక్కులే ఆయనకి అసలు బట్టలేవు దిక్కులే అంబరంగా ధరించున్నటువంటి వాడు జడలు ధరించుండేటువంటి వాడు మెడలో కంఠంలో చుట్టు కూడాను సర్పరాజుని ధరించిండేటువంటి వాడు పశుపతి పశువులకంతా కూడా పతి ప్రమదాలకంతా కూడా పతి కపాలి చేతులు కపాలం తప్ప ఇంకేమీ లేదు భూతేశ ప్రమదగణాలకి ఆ శ్మశానంలో ఉండేటువంటి ప్రమాదగణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడాను యన ఇటువంటి వాడికి జగతీశైక పదవి సర్వేశ్వరత్వం అనేటువంటిది ఎట్లా వచ్చింది అని ఏముంది ఏం కనపడడం లేదు అర్థమవుతుంది సర్వేశ్వరత్వం అంటే అంతటా నిండి నిబడికృతమైనటువంటి ఉపాదాన కారణం ఏది ఎక్కడ ఎలా జరుగుతుందో తెలుసుకునేటువంటి నిమిత్త కారణం జ్ఞానం ఇటు జ్ఞానము అటు ఉపాదాన కారణం మెటీరియల్ కాజ్ అండ్ ఎఫిషియెంట్ కాజ్ ఇంత శక్తి ఇంత పదవి ఆయనకి వచ్చింది తమాట చూడండి అందుకనే నేను ఆయన దగ్గరకు పోవడం లేదు మళ్ళీ చెప్తాను ఎందుకు వచ్చిందంటే ఆయన అంత గొప్పవాడు కావచ్చు ఆయన గొప్పవాడు కావడానికి కారణం ఆయనలో గొప్పతనం ఏమీ కనపడడం లేదు చితాపస్వం నుంచి చూస్తే ఇంతకన్నా బెటర్గా మేమే ఉన్నాం కానీ ఆయనకి అంత గొప్ప పదవి రావడానికి కారణం ఏంటి తెలుసా అమ్మా భవానీ అంటే భవుని యొక్క పత్ని భవానీ అన్నప్పుడు భవస్య పత్ని భౌని యొక్క భవుడు అంటే శంకరుడు ఆయన యొక్క భార్య భవానీ అందుకని భవానీ శబ్దం వాడాడు చూచారా తమస్ అక్కడ ఇంకొకటి వాళ్ళ శర్వాణి అన్లా భవానీ అన్నాడు భవానీ అంటే భవస్య పత్ని భవ అంటే సంసారం అని ఒక అర్థం ఈశ్వరుడని ఒక అర్థం భవస్య పత్ని కాబట్టి ఈశ్వరుని యొక్క భార్య వివు భవస్య పత్ని కాబట్టి ఓ తల్లి భవాని భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటి త్వత్పాణిగ్రహణ అమ్మ నీతో పాణిగ్రహణం చేశాడు గదు నీ చేయి పట్టుకున్నాడు గదు దానివల్ల ఫలమిదం ఇదం ఫలం పోహ్ కాబట్టి ఆయనకి సర్వేశ్వరత్వం వచ్చింది అంటే అందరూ శంకర ఈశా పరమేశ్వరని ఆయన్ని చుట్టుకుంటున్నారంటే కారణం అది కాదు ఆయన దగ్గర ఏం లేదు ఇప్పుడు పోతే ఏమిస్తాడు ఇప్పుడు నేను పోతాను ఏమిస్తాడు బుడిదిస్తాడు లేదు అయ్యా నేను ఏదైనా అలం అలంకరించకుండా సువర్ణార్చన అన్నాడు అనుకోండి వేసుకొని ఆయన ఉపాం వేస్తాడు కాబట్టి ఆయన దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు ఎటువంటి వాడికి అంత స్థాయి ఎట్లా కలిగిందంటే నీ చేయి పట్టుకోవడం వల్ల కలిగింది తల్లి భవానీ అమ్మ ఆయనకే ఇటువంటి పరిస్థితి బాగా అర్థం చేసుకోండి ఆయనకే ఇటువంటి పరిస్థితి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన చేయబట్టుకున్నాడు తత్పాద పద్మం మై సన్నిధత్వ అమ్మ కాబట్టి నీ పాద పద్మాల్ని మాకు చేయలు వీయలే కాదు అది ఆయనకి సంబంధించిందే కాబట్టి ఆయన చేయిబట్టుకున్నాడు చేయబట్టుకున్నటువంటి పుణ్యానికి అంత సర్వేశ్వరత్వం ఆయనకు వచ్చింది అమ్మ నేను చేయి పట్టుకోను నీ పాదాల మీద పడి ఉంటాను అయితే ఇప్పుడు మనమా నీ అడుగుల కడ పడి ఉన్ని కృష్ణ కృష్ణ అంటారు కాబట్టి నీ పాద పద్మాలు కాబట్టి అవి కూడా నాకు దూరం కాకుండా ఉండాలి కనుక త్వత్పాద పద్మం త్వత్ పాద మయి సన్నిధ నీ పాద నా హృదయంలో ఉంచుత నా హృదయంలో ఉంచుతా అవి ఎప్పుడు నాకు ఉండాలి కాబట్టి ఆయన పశుపతి పశువునాం జీవానాం పతిహి కాబట్టి ఈశ్వరుడు ఎవరు మనందరికీ కూడాను ప్రభువు ఎందుకని పశువు అని అంటేనే జీవా పశువు అంటే జీవా జీవులందరూ కలిసి పశువులు వాళ్ళకి తేశాం అంటే త్రాత అంటే త్రాత త్రాత అంటే రక్షించేటువంటి వాడు దేని నుంచి రక్షిస్తాడు సార్ సంసార సాగరాత్ ఈ సంసారం అనేటువంటి నుంచి మనం రక్షించేటువంటి వాడు గనక ఆయన పశుపతిహి అని కీర్తింపబడ్డాడు భూతేశ భూతానాం ప్రమదానాం ఈశ్వర ప్రభు ఇది భూతేష కాబట్టి భూతాలందరికి కూడాను ఆయన ప్రభు అయినటువంటి వాడు భవానీ భవస్యపత్ని అమ్మ ఆయనకే ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి అంత పోయినాడు కానీ మా నీ పాద పద్మాలు ఇటువంటి స్థాయిని కలిగించేటువంటి నీ పాద నా హృదయంలో ఉంచుని ఏం జరుగుతుంది చెయ్యి అయినా ఆమెదే కాదా పాణిగ్రహణం అంటే చెయ్యి పట్టుకున్నా ఆమె చేయన పాదం ఎవరిదే ఇంకొక ఆమెదే ఆమెదే కదా కదా ఆయన చేతుల్లో నీ చెయ్యి ఉంది మా హృదయంలో నీ పాద పద్మాలు ఉన్నాయి చాలు ఆయనకి ఎట్లాగైతే జగదీశ్వరత్వం వచ్చిందో మాకు కూడా వస్తుంది డెఫినెట్ ఎందుకని మొత్తం అదే కదా ఆమె కదా ఆ తల్లే కదా చైతన్య స్వరూపిణి కదా కాబట్టి ఆయన చేయి పట్టుకున్నాడు ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది మేము నీ పాద మా యొక్క హృదయంలో ఉంచుకుంటున్నాం అయి సన్నిధత్వ ఇక్కడ ఉంచమ్మ కాబట్టి చేయి పట్టుకుంటే అమ్మ జ్ఞానం ఆయనకి వచ్చింది అమ్మ పాద పద్మాలు మన హృదయంలో ఉంటే ఆమె జ్ఞానం మనకి వస్తుంది అమ్మ జ్ఞానం ఆయనకి రావడం వల్ల ఈ విశ్వానికంతా కూడా జగత్ ఏ ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీంట్లో జగదీశైక పదవి ఏక పదవి ఇంక ఎవరికి లేదు ఇటువంటి పరిస్థితి ఇంకొకరికి లేదు అటువంటిది ఏకైక జగదీశ్వరుడు ఆయనే వచ్చింది కదా అట్లాగే అదే జ్ఞానం మాకు నీ పాద పద్మాల్ని మా హృదయంలో ఉంచుకుంటే ఆ జ్ఞానమే మాకు కలుగుతూ ఉంది కదా కాబట్టి మేము కూడా ఆ స్థాయికే పోతాం అంటే ఏమని సర్వత్ర సర్వేశ్వరత్వం ఏదైతే ఉందో అది మాకు కూడా ప్రాప్తించుగాక దట్ ఈస్ శంకర అమ్మ మాకు జగదీశ్వరత్వం ఇచ్చేయి మాకు సర్వేశ్వరత్వం ఇచ్చాయి అని డైరెక్ట్గా అడగకుండా ఏమడతా ఉన్నాడు అడుచోండి పాద పద్మాలు ఏమ్మ ఏం చేసుకుంటావు నాయన పద్మాలు పాత పద్మాలు తీసుకుని ఏం చేసుకుంటావు ఆయన చేతులు తీసుకొని ఏం చేసుకున్నాడు అంత స్థాయికి వచ్చాడు కదా మేము కూడా ఆ స్థాయికి వచ్చేస్తాం తల్లి అంతటా ఉండేది ఒకటి రెండో వస్తువు స్థాయికి మేం కూడా వస్తాం అంటే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది స్వామిజీ శంకరుల అమ్మవారు గొప్పవారా ఇప్పుడు చూడేది మళ్ళీ కైలాసంలో కుంభట కైలాసంలో కుంభటి ఇది అంటే అప్పటికి ఆమె వల్లనే ఆయనకు వచ్చింది ఆయనకేం రాలేదు శంకర తెలిసిదంతా అందుకని అన్ని వడ్డిచ్చిపెట్టాడు ఆయన మనకి ఏది కావాలనో ఏది ఆరోగ్యమో అది మనం చూసుకొని మనం భుజిస్తూ ఉండాలంతే ఇంకొక చోట అన్నాడు శంకర ఏమన్నాడు తెలుసా అశనం గరళం పనీ ఆ శనో గరళో పణీ కలప వసనం చర్మ వాహనం మహోక్ష శంకర ఇక్కడ చూడండి ఎట్లా ఉంది మరి అశనం గరళం పణీకలపో వసనం చర్మ వాహనం మహోక్ష మమ దాస్సి కిం మమీకింస్ శంభో మమ దాసి కిం పాదాంబుజ భక్తి మే దేహీ తవ పాదాంబుజ భక్తి మే వదేహీ తవ పాదాంబుజ భక్తి మే వదేహీ ఇదంతా అద్భుతం ఇది శంకరుణ్ణి అమ్మను కాదు శంకరాచార్య మన పరమేశ్వరుణ్ణి అందుకని అమ్మవారు సంతోషపడుతుందని భాగేశ్వరి రాగంలో పాడాను ఆమె ఈశ్వరి కనుక ఏంట ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరమేశ్వరుడితో అమ్మవారితో కాదు మాట్లాడేది ఇది పరమేశ్వరుడితో శంకరుడు మాట్లాడేది ఇంతకుముందు అమ్మవారితో అట్లా మాట్లాడేది కదా ఈయనకి అసలు ఇయన పరిస్థితే అది కాదు సరేనా అనుకోకుండా ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే నీ మహిమే తల్లి అని అక్కడ చెప్పాడు కదా ఇక్కడ అంటాడు అయ్యా అశనం గరళం చూడు పరమేశ్వర నిన్ను ఆశ్రయించి నేను పొందేదేముందా ఇదొకటి మళ్ళీ డైరెక్ట్గా నిన్ను ఆశ్రయిస్తాను ఏం పొందుతాను నేను అయ్యా ఆకలన్న అనుకో నువ్వు తినేదే పెడతావు అంతేనా లేదు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు ఎవరైనా అశనం గరళం నువ్వు భోజనం పెట్టావంటే అది విష తింటే పోతాను నేను నువ్వైతే ఉంటావు కానీ నేను పోతాను కాబట్టి అశనం గరళం పనీ కల్లా పో పోనీ ఏమైనా ఆభరణాలు ఇవయ్యా అంటానంటే పాములు సరేనా ఏం చేయాలి చెప్పు వాటితో నేను ఏం చేసుకోను వసనం చర్మచ పోని మంచి బట్టలు ఇమ్మని నిన్ను అడుగుదామా అంటే వసనం చర్మచ నువ్వే పూలి చర్మాన్ని ఒకసారి ఏనుగు చర్మాన్ని ఒకసారి కట్టుకొని ఉంటావు ఒక్కోసారి పూలి మనం కూడా రెండు డ్రెస్సులు పెట్టుకుంటే మారుస్తూ ఉంటాం కదా అట్లా ఆయనకి కూడా డ్రెస్ చేంజ్ ఉంది ఒక్కోసారి గజ చర్మం గజ చర్మాంబరధారి అట్లాగే వ్యాఘ్ర చర్మాన్ని ఒక్కోసారి ధరించి కాబట్టి ఇవి ధరిస్తావు నువ్వు అవి ధరించే అవకాశం ఉందో చెప్పు కాబట్టి అది మాకు మా వల్ల కాదు వసనం చర్మచ వాహనం మహోత్సహ ఇంకా పోని తమరి వాహనం చూస్తామంటే అది సైకిలు కాదు స్కూటరు కాదు కారు కాదు ఎద్దు మహోక్ష అంటే ముసలి ఎద్దు మహా ఎందుకని ముసలి ఎద్దు అది ఈయన సనాతనుడు కదా ఇప్పుడు ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన ఇద్ద మా కదా సదైవ సౌమ్య ఏదగ్ర ఆసీదు కదా కాబట్టి అప్పటి నుంచి ఉండవు అంటే సృష్టికి ముందే నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను యువకుడు అనేది నేను ఎంత ముసలవాడివి నువ్వు అప్పటి నుంచి నీకు వాహనం ఉంది కదా కాబట్టి నువ్వు ఉన్నావంటే నీ వాహనం కూడా ఉంది అది కూడా మహోక్షసలి ఎద్దు కిమ్ దాస్యసీ మమ దాస్య కిం మమ నాకు కిం దాస్యసి నువ్వు ఏమిస్తావని నీ దగ్గరకు వచ్చేది చూడతాం అషివుడు ముందు నిలబడి మమ దాస్యసి కెం నువ్వు ఏమి ఇస్తావయ్యా కిమస్తి అసలు నీ దగ్గర ఏముంది పో విచిత్రంగా ఉండలే అది వారంటే అందువల్ల ఏముంది నీ దగ్గర కిమస్తి శంభో అది అయితే ఏం చేయమంటావయ్యా తవ పదాంబుజ భక్తిహ దేహి అంతే వినేష్ నాకేమీ అవసరం లేదు నీ పాద పద్మాల నిరంతరం నిరాటంకంగా నిర్విఘ్నంగా కొనసాగేటువంటి భక్తిని ప్రసాదించాలి నాకేమీ అవసరం లేదు నా కావాల్సింది నీ పాద ఇదే శంకర ఎందుకని అమ్మవారికి స్వామికి డిఫరెన్స్ ఏమీ లేదు మనం భక్తి చేయడానికి మార్గాల్ని సుగమం చేయడం అమ్మవారు ఉపాదాన కారణం స్వామి నిమిత్త కారణం రెండు ఒకటే ఆమె ఉపాదానంగా కనపడతా ఉంది ఆమె నిమిత్తంగా కనపడుతుంది ఈయనే ఉపాదానంగా కనపడుతున్నాడు ఈయన నిమిత్తంగా కనపడుతున్నాడు ఇది అర్థం చేసుకోవాల్సిన జ్ఞానపరంగా కాబట్టి అమ్మ తత్పాణిగ్రహణ పరిపాటి ఇదం ఫలం అని అంటే నీ చేయబట్టుకోవడం వల్లనే ఆయనంత స్థాయికి ఎదిగాడు అని అంటే ఆయన తక్కువ వాడని కాదు ఆమె ఆయన ఆయన ఆమె కాబట్టి అమ్మవారి భగవతి అమ్మవారిలోనే స్వామి ఉండేది ఆయన వేరుగా ఉన్నట్టు కనపడుతుంది ఆమెలోనే ఆయన ఉండేది ఏంటి ఆమెలోనే ఆయన ఉండేది ఆమెనేమంటారు ఇంగ్లీషులో huh spelling good? i n e v antaru spelling <laughs> he, he is <isn't> in she okay kaabatti <laughs> <laughs> h e ekkadundi s yes, h e lone undi s yes, h e en dusthe <laughs> amma varu h e en dusthe <laughs> swami anthe kelledu ah కాబట్టి తత్పాద పద్మం మై సన్నిధత్వ నా హృదయంలో ఈ పాదపద్మాలు ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించు తల్లి ప్లీజ్ మన చైతన్య గానం ఉందే సిడీస్ వాటిల్లో సిడీ నెంబర్ ఎయిట్ అనుకుంటా దాంట్లో ఉన్నవన్నీ సంస్కృతంలో ఉన్నాయి సర్వదేవ నమస్కార హిని అంటే ఒక్కొక్క దేవుడి మీద అమ్మవారి మీద అందరి మీద కృష్ణుడి మీద రాముడి మీద శివుడి మీద సరస్వతి మీద ఇట్లా రాశాను నేను హనుమంతుడి మీద ఇట్లా అవన్నీ కూడా సంస్కృతంలో ఉండే ఆ పాటలన్నీ కూడా సీడీ నెంబర్ ఎయిట్ దాంట్లో అమ్మవారి మీద అంటే సరస్వతి మీద రాశాను కానీ అమ్మవారి మీద ఒకటి రాశాను భవనగం యాభనాసి భావన గమ్యాసి బిందుమవాసిని కళ్యాణీ కాంచే సేవా కళ్యాణీ శ్రీభవాని భావమి భవానీ భవానీ అంటే ఆ యొక్క భవానీ తాణిగ్రహణ పరిపాటి ఫలమిదం భవానీ భావమి కాబట్టి భవస్య పత్ని కాబట్టి భవని భవని యొక్క అంటే ఈశ్వరుని యొక్క భార్య అయినటువంటి ఓ తల్లి భావయామి నిన్ను స్మరిస్తూ ఉన్నాను ఎవరు ఏమి భావన గమ్యా భవనాశిని బిందుమండలవాసిని కాంక్షే సేవాం కళ్యాణి శ్రీభవానీ భావమి నమామి మామిరస త్రిపురాంబికే సర్వాణి శశిబింబముఖే నమామిిరస త్రిపురాకే శర్వాణి శశిబింబముఖే జగత్త జగదంబే జగత్త జగదంబే సదా నతోస్మి తవ పాదకమలం సదా ఎల్లప్పుడూ కూడాను నతోస్మి నత అస్మి నేను ఎప్పుడు నమస్కరిస్తూ ఉంటానమ్మా నా హృదయంలో నీ పాద పద్మాలే ఉంటాం ఇంతముందు మనం అడిగింది కూడా అదే తత్పాద పద్మం మై సన్నిధత్వ నీ పాద పద్మాల్ని నా హృదయంలో ఉంచుతల్లి అని అది కూడా ఇది తవ పాదకమలం కాబట్టి నీ పాద నేను ఎప్పుడు ఆశ్రయించే ఉంటాను భావన గమ్య భవనాశని భావన గమ్య అంటే భావనలు అనేటువంటి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శాబ్ది భావన రెండవది అర్ధ భావన ఇవి భావనలు అంటే భావనత్రయం శాబ్ది భావన అర్ధభావన శాబ్ది భావన అంటే ఏంటంటే మనం ఏది చేయాలో ముందు నిర్ణయించుకోవడం శబ్దం మనసులో నిర్ణయించుకోవడం ఆ తర్వాత అర్ధ భావన అర్ధ భావన అంటే దాన్ని ఆచరించేటట్టుగా చూడడం ఇప్పుడు ధ్యానం చేయాలి అని అనుకోవడం మనసులో ఆ సంకల్పం కలిగితే శాబ్ది భావన అది మనం ఆచరించామనుకోండి అర్ధ భావన కాబట్టి అటు మన మనసులోనూ ఆమె ఉండాలి ఇటు చేతల్లోనూ ఆమె ఉండాలి ఆ మనసులో చేసేటువంటి సంకల్పం ఇక్కడ ఉండేటువంటి అనుష్ఠానం ఈ రెండిటికీ గమ్యం ఏమిటంటే అమ్మవారే గనక భావన గమ్య భవనాశిని భవంటే సంసారం కాబట్టి ఈ సంసారాన్ని నశింపజేసేటువంటి తల్లి కాబట్టి రెండు ఆ భావన ద్వయం ఏదైతే ఉందో అటు అర్ధ భావన కానీ శాబ్దీభావన కానీ ఈ రెండు కూడా నీ వైపే ఉండేటట్టుగా చూసుకో బిందుమండలవాసిని బిందుమండలవాసిని అంటే శ్రీచక్రంలో సెంటర్లో ఉంటుంది అదే దాని యొక్క ప్రవర్ శ్రీచక్రం ఎక్కడ వేసినా ఆచారుల వారి శ్రీచక్రం వేస్తే తిరుమలలో శ్రీచక్రం వేయకముందు మనీ నై హై అర్థమవుతుందే డబ్బులే లేవు స్వామికి కానీ శ్రీచక్రం వేసిన తర్వాత పొంగి పొరలు వస్తానే ఉంది సరేనా అంటే ఆ శ్రీచక్రం యొక్క మహిమ ఎందుకంటే శ్రీచక్ర మధ్యంలో అమ్ముంది అది కారణం అంబ ఆమె యొక్క ఐశ్వర్యమంతా కూడాను అక్కడ లభ్యమైంది అని అర్థం కాబట్టి శ్రీచక్రవాసిని బిందుమండలవాసిని కాే సేవాం కళ్యాణీ తల్లి కళ్యాణి కంచే సేవ నీ యొక్క సేవ నేను కోరుకుంటూ ఉన్నా కాక్షే అహం కాక్షే నీ సేవ కావాలి నీ మీద భక్తి కావాలి నీకు సంబంధించిన సాధనలు సాగాలి కాంచే సేవా కళ్యాణీ శ్రీ భవానీ భవయా మీ నిన్ను ఎప్పుడు నేను స్మరిస్తూ ఉంటాను నా భావనలో ఉండేది నీవే అది శాబ్ది భావన అయినా నువ్వే అర్ధ భావనైనా నువ్వే నా మనసులో నడిచేటువంటి భావనలు నీవే నేను ఆచరించేటువంటిది కూడా నీకు సంబంధించినటువంటి విషయమే నమామి దేవి త్రిపురాంతికే నమామి శిరస త్రిపురాంతికే త్రిపురాంతికే త్రిపురములు అంటే జాగ్రత్త స్వప్న సుక్షుప్తి అవస్థలు పురత్రయం పురత్రయ క్రడత ఎశ్వ జీవ అని మనం హైవల్యోపనిషత్తులో చూచాం కాబట్టి పురత్రయం అంటే అంటే పురత్రయానికి తల్లి అంటే ఈ పురత్రయం ఆ తల్లి నుండి వచ్చింది అవస్థాత్రయం జాగ్రత్త స్వప్న సుక్షిప్త అవస్థలు ఆమె నుండే వచ్చాయి చైతన్యము నుండే చైతన్య స్వరూపిణి మళ్ళీ పోయి ఆమెలోనే ఐక్యమవుతాయి అది ఆడ శశిబింబముఖే శశిబింబముఖే చంద్రవదన అమ్మ శర్వాణి శర్వ అంటే శర్వస్య పత్ని శర్వాణి శర్వ అంటే ఈశ్వరుడు అని అర్థం సర్వ అని కూడా ఆయన్ని అంటారు శర్వహాని కూడా ఆయన్ని అంటారు శర్వ పత్ని అంతే కాబట్టి అష్టమూర్తి స్వరూపం శివుడు ఎక్కడొచ్చింది ఇది మన ఉపదేశారం అష్టమూర్తి భృత్ దేవపూజను అష్టమూర్తులేవి పంచభూతాలు చంద్రుడు సూర్యుడు ఏడు ఎవడైతే ఉపాసిస్తూ ఉన్నాడో వాడు ఎనిమిది అష్టమూర్తి భృత్ దేవపూజనం ఆ అష్టమూర్తుల యొక్క స్వరూపమే శర్వ శర్వ శర్వస్వ పత్ని శర్వాణి ఆయన యొక్క భార్య గనక ఆమె పత్ని శర్వాణి అది అంటే సంహార సమయే సంహారతి సంహారయతి అంటే ప్రళయకాలములో అందరినీ తనలో కలుపుకునేటువంటి వాడు లేక ప్రళయకాలములో సమస్తం విలీనమైపోవడానికి కారణమైనటువంటి వాడు కారణం సంహారయతి అంటే ఇప్పుడు మనం నిద్రపోతాం నిద్రపోయిన తర్వాత మనం శర్వ ఎందుకని అంతవరకు ఈ ప్రపంచంలో ఏవేవి చూసామో ఏవేవి మన అనుభవంలో ఉండాయో ఏ అనుభవాల్ని మనం పొందుతున్నామో ఏ బాధల్ని మనం అనుభవిస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా మనలో నిక్షిప్తమై ఉన్నాయి కానీ ఆ నిద్రా సమయే ఇక్కడ ఎట్లాగైతే ఆ సంహార సమయే అన్నామో నిద్రా సమయే ఆ నిద్రపోయేటప్పుడు ఇవన్నీ కూడా లోపలికి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ శర్వ మళ్ళీ రేపు ఉదయాన్నే లేవగానే ఇవన్నీ మళ్ళీ వచ్చి చేరుతాయి కాబట్టి సృష్టి లయము అన్నప్పుడు సృష్టి స్థితి లయమంటే లయమంటే నశింపజేస్తాడని కాదు తనలో తీసుకుంటాడని అర్థం ఇప్పుడు నిద్రపోయిన తర్వాత జాగ్రత్త ప్రపంచం నశించిపోలేదు మనలోనే డిజాల్వ్ అయింది ఏదైతే మనలో లయించిపోయిందో అది మళ్ళీ తిరిగి వస్తూ ఉంది పునః సృష్టి కాబట్టి ఇక్కడ శర్వ అంటాం ఆ శర్వస్య పత్ని శర్వాణి అది అందుకని అట్లా వాడాను ఇంకేం లేదు నమామిషిరస త్రిపురాంబికే శర్వాణీ శిబింబముకే జగత్త జగదంబే జగత్త జగత్తుని తరింపజేసేది ఎవరైతే ఆమెను ఆశ్రయిస్తారో వాళ్ళనంతా కూడా తరింపజేసేటువంటి తల్లి జగత్తారిణి జగద్ కాబట్టి ఈ జగత్తు కూడా నీనుండే వచ్చింది గనక నీవే ఉపాదానికి కారణం కాబట్టి ఈ జగత్తుకు నువ్వు తల్లివి జగదంబే సదా నోస్మి తవ పాదకమలం కాబట్టి నీ పాద పద్మాల్ని నిరంతరం కూడాను నేను హృదయంలోనే దాచుకుంటాను నెక్స్ట్ నా మోక్ష ఆకాంక్షాభవతి భవవాంఛాపి न मे नज्ञापेक्षा शशिमुखी सुखेच्चा न पुनः अतः याचे जननी, जननी। जननमी रुद्राणी శివ శివ భవానీతి జోక్ష ఆకాంక్ష ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా పారాడాక్స్కి ఉంటుంది పై కూడా కనపడతా ఉంటుంది లోపలికి అర్థం గోచరిస్తూ ఉంటుంది నా మోక్షస్య ఆకాంక్ష మోక్షం విషయంలో నాకు కోరిక లేదు మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇంకో చోట అనిపించకపోవచ్చు కాని శృతి మందిరం అనిపిస్తుంది ఏందా దేన్ని చేసిన మోక్షం కోసం కదా మోక్షం నాకు వద్దంటే మోక్షం వద్దకపోతే ఈమెందుకు భక్తి ఎందుకు జ్ఞానం ఎందుకు ఇంకా మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి మీకు ఎందుకంటే మోక్షస్య ఆకాంక్ష నభవతి అది మొదట నా ఉంది కదా మోక్షస్యాకాంక్ష మోక్షస్య ఆకాంక్ష నా భవతి అమ్మా నాకు మోక్షం మీద ఆకాంక్ష లేదు అయ్యా మోక్షం మీద ఆకాంక్ష లేకపోతే బంధం ఉంటది కదా ఇంకా మోక్షం లేనప్పుడు ఉండేది బంధమే కదా అంటే బంధాన్ని నువ్వు కోరుకున్నావు కదా నీకు బంధం కావాలన్నా మోక్షం వద్దంటున్నావు ఇంకా ఉండేది బంధ మోక్షాల్లో మోక్షం వద్దన్నప్పుడు నీకు బంధం కావాలా బంధం కావాలన్నా అవసరం లేదు మరి మోక్షం వద్దంటున్నావే అవసరం లేదు బంధం అవసరం లేదు మోక్షం అవసరం లేదు బంధం అవసరం లేదని నాకు తెలుసు తల్లి బంధం అవసరం లేదని నాకు తెలుసు మోక్షం ఎందుకు అవసరం లేదంటున్నాయని మోక్షం అవసరం కూడా ఉండదమ్మా ఏంద ఏం మోక్షం అవసరం ఎందుకు ఉండదంటే బంధం ఉంటే కదా మోక్షం అవును నాకెందుకుంటుంది బంధం ఈనండి ఎందుకనంటే మురడాణి రుద్రాణి శివ శివ భవాని ఇది జపతహ మమవైయాతు అక్కడుంది కనెక్షన్ కాబట్టి నేను ఎప్పుడు అమ్మ నీ నామం తప్ప రెండవది ఏమీ లేదు జపత నేను ఎప్పుడు నిన్నే జపిస్తూ ఉంటాను నిన్ను జపిస్తూ ఉంటే నాకు బంధం ఏంటి నీ జపంలో బంధం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి నామాన్ని నేను జపించేది నీ నామాన్ని నీకు నీ నామానికి ఏమైనా తేడా ఉందే వాచ వాచక ఎవరు లేదు కదా కాబట్టి ఎప్పుడైతే నీ నామాన్ని పట్టుకొని ఉన్నానో తల్లి నిన్ను పట్టుకొని ఉన్నట్టే నిన్ను పట్టుకొని ఉన్నట్టే నువ్వే మోక్షస్వరూపిణి మోక్షాన్ని నేను పట్టుకొని ఉన్నాను కనుక బంధం నాకు ఉండే అవకాశం లేదు కనుక ప్రత్యేకించి మోక్షం కావాలని నేను కోరుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా కావాలంటే కోరుకొని నాకు మాత్రం అవసరం లేదు నిజమే ఇది రాసిన వాడికి మాత్రం మోక్షం అవసరం లేదు ఎందుకంటే ఆయన మోక్షస్వరూపుడు కనుక ఆచారులు వారికి మోక్షం అవసరం లేదు నా మోక్షస్య కంచాభవతి నాకు మోక్షం అవసరం లేదు అంటే అమ్మవారిని నమ్ముకుంటే అమ్మవారిని స్థుతిస్తే అమ్మవారిని జపిస్తే అమ్మవారిని ధ్యానిస్తే అమ్మవారిని స్మరిస్తే బంధం ఉండేందుకు అవకాశమే లేదు కనుక బంధం ఉంటే మోక్షం కావాలి నాకు అవసరం లేదు నెక్స్ట్ భవవాంఛాపినచమే మే నాకు భవవాంఛ అమ్మ సంసారం యొక్క వాంఛ కూడా లేదు తల్లి అయ్యా మోక్షం లేదంటున్నావు గనక ఇంకా నెక్స్ట్ ఏం కావాలి నీకు సంసారం కావాలన్నా భార్య పిల్లలు మంచి నీకు మంచి ఆస్తి ఆస్తిపాస్తులు ఓ పెద్ద స్థాయి కాబట్టి భార్య పిల్లలు అనేటువంటి సంసారాన్ని చూసుకోవడానికి అది భవవాంఛాం కాబట్టి ఇటువంటి భవవాంఛాపి భవవాంఛ కాబట్టి సంసారంలో ఉండేటువంటి కోరికలు కూడాను మే నాకు లేవు నాకు లేవు అంటే ఏమిటి సంసారంలో ఉండేటువంటి ఆనందాన్ని కూడా నేను కోరుకోవడం లేదు ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ విద్య తదు ఉపశమహ సత్ కాబట్టి ఈ ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో సంసారము అంటే ఏంటి కొందరు కలిస్తేనే సంసారం నేను ఒక్కడే ఉంటే సంసారం కాదు తయారు చేసుకోవచ్చు నా మనసులో నేను సంసారం వేరే విషయం కానీ వాస్తవంగా సంసారము అంటే భార్య పిల్లలు బంధువులు అందరు ఉంటారు వీళ్ళందరూ కలిస్తేనే సంసారం ఇది ద్వైత ప్రపంచం అంటే ఒక్కడ కాదు అనేకం ద్వైతం ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ శంకర భాష్యం మాండక్యోపనిషత్ ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ ఇది కేవలం అజ్ఞానం వల్ల ఏర్పడింది అవిద్య విద్య అజ్ఞానం వల్ల సంసారం వచ్చింది కనుక విద్య జ్ఞానం గనక కలిగిందంటే తదుపశమత్ అది ఉపశమించిపోతుంది ఆ సంసారం అనేటువంటిది లేకుండా పోతుంది కాబట్టి నాకు సంసారం అవసరం లేదు నాకు జ్ఞానం కావాలి ఆ జ్ఞానం నీ పాదాల దగ్గరే ఉంది కాబట్టి సంసారం భవవంఛ భార్య పిల్లలు ఇదంతా లేదు నాకు కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్రంత కస్తే పుత్ర సంసారోయమతివ విచిత్ర కం కస్ కం చింతయ తదిహ్రా కాబది తత్వం చింతయ తత్ ఇహ భ్రత భరత హే సోదరా ఆచార్యుల వారు కొండె కరగతుంది అమ్మా ఆ సంబోధన ఎక్కడ ఆచార్యులు ఎక్కడ మనం సోదరా అని మనల్ని పిలుస్తున్నాడంటే ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఆ మహానుభావుడికి ఎంత కాలంలో ఉన్నప్పుడు ఉండాలి తత్వం చింతయ కాబట్టి తత్వం ఏమిటో తత్వం అంటే ఏదస్తి ఏదైతే ఉందో అది సత్యం అదే తత్వం ఆ తత్వాన్ని ఇక్కడే తెలుసుకో ఇహ అశ్మిన్లోకే ఈ ప్రపంచంలో జీవించి ఉండగానే జీవన్ ఏవా జీవించి ఉండగానే తెలుసుకోని ఆయన కాతే కాంత ఏంది సంసారం సంసారం ఏంటది భవవాంఛ ఎందుకు వస్తుంది విచారం ఉంటే కాబట్టి కాతే కాంత తే కాంతా కా ఎవరు నీ భార్య చెప్పు పుట్టిన వాడి ఇప్పుడు ఎవరికైనా తెలుసా భార్య ఎక్కడుందో చెప్పండి ఆమె ఎక్కడో పుట్టింది మనం ఎక్కడో పుడతాం అందుకని కదా వెతికి వెతికి వెతికి వెతికి ఎవరిని చేసుకుంటే మూడు చెరువులు నీళ్లు తాగాల్సి వస్తుందో ఎందుకని అంటే ఏదో చూసి చూసి చూసి చూసి ఎక్కడో చోట చేసుకుంటాం అంటే మనకే ముందు తెలుసుంటే డైరెక్ట్గా ఆ కొంపకే పోతాం కదా ఎందుకు ఇన్ని తిరిగేది ఎందుకు ఇన్ని ఊళ్ళు తిరిగేది ఎందుకు తెలియదు వాళ్ళకు చోట పుడతారు మనం చోట పుడతాం కాతే కంత సరే పెళ్ళి అయింది కస్తే పుత్రే పుత్రహ కహ నీ కొడుకు ఎవరో చెప్పు పోని భార్య వచ్చినప్పుడు కూడా కొడుకు లేడు ఆ తర్వాత సంవత్సరానికి వస్తాడు వస్తే కొడుకు వస్తాడో కూతురు వస్తుందో అర్థమవుతుందే అర్థం కాదు కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర ఎంత విచిత్రమైందో ఈ సంసారం ఎవరెవరు ఎక్కడి వాళ్ళో ఎక్కడెక్కడో కలుస్తారు కశ్యత్వం ఎవరికి సంబంధించిన వాడి నువ్వు కహ అస్సలు ఎవరయ్యా నువ్వు నువ్వు ఎవరికి సంబంధించిన వాడివో తెలియదు ఎందుకని నేను భార్యకి సంబంధించిన వాడిని అని ను నువ్వు పుట్టినప్పుడు భార్య లేదు ఇరవై సంవత్సరాల వరకు నీకు భార్య ఎవరో కూడా తెలియలే అర్థమైంది అప్పుడు పిల్లవాడు లేడు ఆ తర్వాత కదిలేడు కాతే కాంత కస్తే పుత్ర నీ కొడుకు ఎవరు నీ భార్య ఎవరు మధ్య మధ్యలో గలుస్తున్నారు వీళ్ళు సంసారోయం అతీవ విచిత్ర కశ్యత్వం వీళ్ళలో ఎవరికి సంబంధించినవాడి నువ్వు ఎవరు నీతో తొలినించి ఎవరు చివరి వరకు ఉంటారని కూడా చెప్పలే అది కశ్యత్వం ఎవరి వాడివి నువ్వు భార్యాభర్తలు కలుస్తారు ఎంత మనం కాదనుకున్నా ఏమో నేను ఒక న్యూస్ ఉంది కదా భర్త చనిపోయాడు పాపం హార్ట్ అటాక్ వచ్చి ఆ మాట చెప్తానే భార్య చచ్చిపోయింది ఇక్కడ తెలంగాణలో న్యూస్ పెద్ద న్యూస్ అది కదా ఆమెకి ప్రేమ ఉందేది కానీ తమాష ఏంటో తెలుసా నేను చెప్తాను ఆయన చనిపోయాడు కదా వెంటనే ఆవిడ చనిపోలే మళ్ళీ ఆవిడకొచ్చి చెప్పి టైం ఉంది చూసారా ఎందుకని కలిసి రాలే ఒక్కసారిగా కలిసి రాలేదు ఒక్కసారిగా కలిసి పోలేం కశ్యత్వం నువ్వు ఎవరి వాడివి వాళ్ళతో నీకుండేటువంటి సంబంధం దట్ ఈస్ టెంపరీ అది అర్థమవుతా ఉంది కహా త్వం కహా నువ్వెవరు అసలు ఎవరయ్యా నువ్వు ఈ దేహమా ఈ మనసా ప్రాణమా ఇంకొకటే ఇంకొకటే సంబంధాలా బాంధవ్యాలా తెలియ కాహ కోత ఆయాతహ ఎక్కడి నుంచి వచ్చావు పోనీ ఇక్కడ ఉన్నావు అని అంటే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నావు ఎందుకని ఎక్కడి నుంచి వచ్చావో తెలిస్తే తర్వాత ఎక్కడికి పోతావని అడుగుతాను అసలు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు నాలుగు రోజుల బ్రతుకు మూడు దినాల ముచ్చట ఎవరికి ఎవరు ఏమవుతారో ఎరుగరు ఎవరు ఇలాలో నా ఎవరికి ఎవరు ఏమవుతారో ఎరుగరు ఎవరు ఇలాలోనా ఏదేమైనా ఎవరిటూ పోయినా ఏదేమైనా ఎవరిటూ పోయినా చింతే మిగులును భువిలోనా నాలుగు రోజులాట బ్రతుకు ముడు దినాల ముచ్చట ఇట్లా ఉంది ఇది సంసారం అందువల్ల భవ వాంఛాపి నచ్చా మే నాకు ఈ భవవాంఛ ఈ సంసారం మీద కూడాను వంచ కోరిక అనేటువంటిది లేనే లేదు ఇంకేంటయ్యా నా విజ్ఞానాపేక్ష విజ్ఞాన అపేక్ష నా భవతి నాకు విజ్ఞానం ఏం కావాలని కూడా లేదు ఇది విజ్ఞానాపేక్ష నా విజ్ఞానాపేక్ష ఇక్కడ విజ్ఞానం అంటే ఏంటో తెలుసా ఆత్మజ్ఞానం అని కాదు ప్రపంచంలో ఉంది చూసారా ఇది విజ్ఞానం కాబట్టి అనేకమైనటువంటి జ్ఞానాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి కంప్యూటర్కి సంబంధించినటువంటి జ్ఞానం ఒకటి ఉంది ఆ కంప్యూటర్ చదువుకున్న వాడికే అది తెలుస్తుంది సెల్ ఫోన్కు సంబంధించిన జ్ఞానం ఉంది ఆ సెల్ ఫోన్ ఉపయోగించేటువంటి వాళ్ళకే దానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది కానీ నాకు విజ్ఞాన అపేక్ష నాకు కంప్యూటర్ రాదు వాట్సాప్ ఎవరన్నా పంపించినా దాన్ని తీసుకోవడం తెలియదు వాట్సాప్ ఎట్లా తెలియదు క్లియర్నా ఎందుకని నాకు వాటికి సంబంధించిన జ్ఞానమే లేదయ్యా ఎందుకు లేదయ్యా అవిజ్ఞానం మీదనే ఆపేక్ష ఇటువంటివన్నీ కావాలని లేదు నాకు అందువల్ల వాటిల్లో నేను చాలా జ్ఞానం లేనివాడినిగా కనపడతాను ఇతరులకి జ్ఞానం లేకపోవడానికి అదేం బ్రహ్మ విద్య కాదు ఒక రోజులో నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ లేదు అర్థమవుతుంది మిస్సుడ్ కాళ్ళ కావాలంటే ఇంకొకరు అడగాల్సి వస్తుంది వాడు పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా మిస్సుడ్ మిస్డ్ కాలు కావాలంటే నాయన నాకేమన్నా మిస్సుడ్ కాలు వచ్చిందేమో చూడండి అని వస్తుంది ఎందుకన్నా అది ఎంతసేపు అది ఏమన్నా పెద్ద బ్రహ్మాండ బ్రహ్మ విద్య ధ్యానం క్లాసెస్ ఇస్తావే ఇది లేదు ఒరే దీని మీద ఆపేక్ష లేదయ్యా నాకు కారణం ఏంటో తెలుసా ఈ విజ్ఞానం వల్ల నాకు మోక్షం రాదని తెలుసు ఇది నేను ఆశించేది కాదని తెలుసు కాబట్టి నా కాలం అంతా వేరే దానికోసం ఉపయోగపడుతుంది కానీ వీటి కోసం కాదు అందుకని విజ్ఞాన అపేక్ష నా నెక్స్ట్ నా విజ్ఞానపేక్ష శశిముఖి చంద్రవదన సుఖేచ్ఛాపి నా పునః పునః మళ్ళీ అమ్మ సుఖం మీద కూడా లేని లే తల్లిపో ఇంకేం లేదు నాయనా ఇప్పటికి చాలా చెప్పావు మోక్షకాంక్ష లేదన్నావు అట్లాగే సంసారం మీద ప్రేమ లేదన్నావు అవసరం లేదన్నావు విజ్ఞాన అపేక్ష లేదన్నావు ఈ ప్రపంచకమైనటువంటి విజ్ఞానాలు సెక్యులర్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా నీకు అపేక్ష లేదని చెప్పావు కానీ సుఖపడాలని ఉంటుంది కదా సుఖేచ్ఛ సుఖం మీద ఉండేటువంటి కోరిక అట్లా సుఖపడాలనే కోరిక నీకేమైనా ఉంది అస్సలేదు తల్లి ఎందుకని ఆ సుఖం విషయం నాకు బాగా తెలుసు అది ఆడా నా పునః పునః నా మళ్ళీ చెప్తున్నా నాకు సుఖం కూడా లేదు ఎందుకని సుఖత క్రియతే క్రియతే రమభోగ పశ్చాంత శరీరే రోగుర ఇది సుఖత క్రీయతే రోగ పశ్చాంతరీరే యద్యపి లోకే మరణం శరణ్యద్యికే మరణం శరణం తదీ నము చరణం సుఖాల్లో పాపాలు చేసుకోవడం కన్నా ఇంకేం లేదమ్మా సుఖత క్రియతే రమ భోగ పశ్చాత్త శరీరే రోగ కాబట్టి ఈ ప్రపంచంలో సుఖాలన్నీ అనుభవిస్తే అంతః చివరిలో మిగిలేదేం తెలుసా రోగ రోగాలే వస్తాయి ఎంతకన్నా ఇంకేమీ లేదు కాబట్టి సుఖాల వల్ల మనకు కలిగేటువంటివి రోగాలి ఆ తర్వాత మరణం ఉంది ఈ అద్యపి అప్పుడు కూడా లోకే మరణం శరణం కాబట్టి మరణమే గచ్చేంతరం ఇంకేమీ లేదు తదపి అప్పుడు కూడా తపి అప్పుడు కూడా నముంచీ పాపాచరణం పాపాచరణం నముంచది మంచిదంటే విడిచిపెట్టడం కాబట్టి పాపాచరణం ఈ సుఖాలు అనుభవించడంలో అందుకనే కదా ఆయన పాపాలు చేస్తారు మనుషులు ఏ ఎందుకు చేస్తారు కాబట్టి పాపం చేస్తే ఏదో వస్తుంది ఏదో వస్తే దానివల్ల మనం సుఖపడతామనేటువంటి భావన ఈ సుఖాలు మాత్రం ఊరికే అవి ఎండమావుల్లో నీళ్ళ లాంటివి సుఖాలు కూడా కాదని నాకు తెలుసు గనక అమ్మ నేను ఆ సుఖాలని కూడాను నేను కోరుకోవడం లేదు చూసారు అక్కడికి రెండు లైన్లు అయిపోయినాయి నోక్షాఛా వాచా నే న విఘ్నేనాపేక్ష శశిముఖి సుఖేచ్ఛా పునః అక్కడికైంది అత ఇప్పుడు ఇప్పుడు అతీయింగ్ సో అతేత అమ్మ ఇప్పుడు నేను చెప్పానే ఈ కారణం చేత అత సంచే జనని జనని తల్లి అమ్మ త్వం నిన్ను సంచే సమ్యక్చే చక్కగా నేను అర్థిస్తున్నాను నిన్ను సంయాచే అదే పనిగా అడుగుతున్నానని అర్థం అదే పనిగా ప్రార్థిస్తూ నిన్ను యాచే అర్థిస్తూ తల్లి అదే పనిగా అది బ్యూటిఫుల్ అతహా ఈ కారణం చేత త్వం నిన్ను సంచే సమ్యక్ అదే పని అడుగుతున్నా రెండవది రెండో పని లేకుండా జనని ఏమని ఏమడుగుతున్నావయ్యా మురుడాని ఫోర్త్ లైన్ రుద్రాణి శివ శివ భవానీ ఇది జపత లైన్ లాస్ట్ మమనం వయూ ఎస్ ఎస్ అన్వయక్రమం అన్వయం చూసుకోండి మురుడా మురుడాణి మురుడ అంటే మురుడు మురుడ అంటే మురుడు మురుడు ఎవరంటే శివుడు మురుడు అంటే శివుడు ఎందుకు వచ్చిందండి మురళతి మురళతి అంటే సుఖయతి ముడతి సుఖయతి భక్తాన్ ఇది మురుడ అది పరమేశ్వరుడికి మురుడ మురుడు అని ఎందుకు వచ్చిందంటే మురుడయతి అంటే సుఖయతి భక్తాన్ మురుడతి అని పెట్టుకోవచ్చు మురుడతి సుఖయతి భక్తాం ఇతి వృఢ అంటే భక్తుల్ని సుఖపెట్టేటువంటి వాడు సంతోషపరిచేటువంటి వాడు కాబట్టి పరమేశ్వరుని మనం ప్రార్థిస్తాం ఆయన యొక్క అనుగ్రహం మన మీద పడుతుంది మనం సుఖపడతాం ఏది ఇవ్వలేనిటువంటి సుఖాన్ని భక్తి మనకి ఇస్తూ ఉంది గనక కాబట్టి ఎవరైతే భక్తులో ఆనాడు మార్కండేయుడు ఉండొచ్చు ఇంకొకప్పుడు కన్నప్ప ఉండొచ్చు ఈరోజు మనం ఉండొచ్చు కాబట్టి ఏ కాలంలో ఏ దేశంలో ఎక్కడ ఎవరు ఎలా ఉండినా పరమేశ్వరుని యొక్క పాదపద్మాన్ని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్ళని మురుడతి కాబట్టి అయ్యా నాకు శంభో తవ ఆరాధనం నేనేం చేసినా నీ ఆరాధనమే నీ భక్తే తప్ప మరొకటి నాకు తెలియదు అని ఎవరైతే ఆయన పాదపద్మాల్ని ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళని మురుడతి అంటే సుఖయతి భక్తాన్ ఇది మురుడ అటువంటి భక్తుల్ని సుఖపెట్టేటువంటి వాడు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు ఆయన మురడహ మురడస్య పత్ని మురుడా మురడస్ పత్ని మురుడా అది క్లియర్ మురుడస్య అంటే శివుని యొక్క పత్ని మురుడా కాబట్టి తల్లి నేనేం చేస్తానో తెలుసా చర్వరు ఎక్కడ వదల్లా ఇద్దరిని భార్యాభర్తని తమాషతో చూడండి మురుడాణి మురుడశ పత్ని కదా రుద్రాణి రుద్రశ పత్ని కాబట్టి రుద్రుడు రుదం ద్రావయతి రుద్ర కాబట్టి మన దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు రుద్రుడు కాబట్టి రుద్రశ పత్ని రుద్రుని యొక్క భార్య రుద్రాణి కాబట్టి అమ్మ మురుడాణి మురుడుని యొక్క భార్య రుద్రాణి రుద్రుని యొక్క భార్య శివ శివ కాబట్టి శివుని యొక్క భార్య శివ భవానీ భవస్య పత్ని కాబట్టి భవస్య పత్ని భవానీ భవుడు అంటే పరమేశ్వరుడు భవ అంటే సంసారం అని పరమేశ్వరుడు అర్థం కాబట్టి భవుడు భవస్య పత్ని కాబట్టి భవుని యొక్క ఈశ్వరుని యొక్క భార్య తల్లి భవానీ ఇది అని భవానీతి భవానీ ఇ జపతహ జపత భవాని ఇది కాబట్టి జపత అంటే నిన్ను ఎప్పుడు జపించేటట్లుగా భవానీ భవానీ భవానీ భవానీ మురుడాని మురుడాని మురుడా రుద్రాణి రుద్రాణితమాటా పాదాలు చూసారు ఎక్కడ కూడా నువ్వు ఇద్దరు కలిసే ఉండరు అంటే ఉపాదాన కారణం నిమిత్త కారణం కాబట్టి మురుడాని మురుడు ఆయన ఆయన యొక్క పత్ని మురుడా ఆమె ఉంది ఆయన ఉండాడు అట్లాగే రుద్రాణి రుద్రుడు రుద్రుని యొక్క పత్ని రుద్రశ పత్ని అమ్మవారు ఉన్నారు శివ శివ శివా శివ శివ పార్వతులు భవాని ఇత కాబట్టి భవశ్వ పత్ని కాబట్టి అన్ని చోట్ల కాబట్టి ఈ సృష్టికి ఆధారమైనటువంటి నిమిత్త ఉపాదాన కారణములు మీరిద్దరై వల్ల మిమ్మల్ని ఎప్పుడు కూడా జపతహా జపతహా అంటే కేవలం నిమిత్త కారణం అనుకుంటారేమో కేవలం ఉపాదాన కారణం అనుకుంటారేమో అని కాకుండా రెండింటినీ కలిపి ఎందుకని అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అది అక్కడ కాబట్టి ఇతర మతాల అంటుంటారు వాళ్ళకి ఏంటండి హిందూ మతం వాళ్ళకి ఏమన్నా అర్థమైతే కదా ఓసారి భగవంతుణ్ణి అమ్మ అంటారు ఓసారి అయ్యా అంటారు మరి అయ్యా అన్నప్పుడు అమ్మ కదా అమ్మ అంటే చూడండి వాళ్ళకి వాళ్ళ లాజిక్ కాబట్టి ఎంతగా ఎవరు ఇద్దరు ఎందుకని ఉపాదాన కారణంగా తల్లి నిమిత్త కారణంగా తండ్రి భవాని భవుడు ఇద్దరు కూడాను ఇది జపతహ అది ఇట్లా ఎప్పుడు నీ నామాన్ని జపిస్తూ ఉండేటట్టుగా అది జపతహ ఎప్పుడు జపిస్తూ ఉండేటట్టుగా జకారహ జన్మవిచ్ఛేద పకారహ పాపనాశన అది జపం అంటే కాబట్టి ఎప్పుడైతే జపం చేస్తూ ఏ జపమైనా సరే జపం చేయడంలో ఏమిటంటే ఆ జప అనే శబ్దమే మనకు సత్యాన్ని జరుపుతోంది జకారహ జన్మ విచ్ఛేద మళ్లీ పుట్టుక లేకుండా చావు పుట్టుక లేకుండా పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అది లేకుండా జన్మ విచ్ఛేద పకారహ పాపనాశన కాబట్టి తెలుసు తెలియకు అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ ఉన్నాయి గనక వాటిని అనుభవించడం కోసం నేను వచ్చాను కనుక పాప పాప రాశిం నాశయతి కాబట్టి ఈ పాపాలన్నిటి కూడా పోగొట్టేటువంటి ఓ తల్లి కాబట్టి జపతహ చూడండి అందువల్ల జపతహ నిరంతరం కూడా నువ్వు నీ నామాన్ని జపిస్తూ ఉండేటట్టుగా మమ తళ్ళైన్ జననం అంటే మమ జననం అంటే మమ జన్మ అని అర్థం నా యొక్క జన్మ వై అన్నుంది చూడండి చివరిలో వై అంటే నిశ్చయంగానే నా జన్మ ఖచ్చితంగా నిశ్చయంగా డెఫినెట్గా యాతు యాతు అంటే సాగుగాక కొనసాగుగాక ఆ విధంగా నడిచి నడిచి నడిచిపోనుగాక కాబట్టి నా జన్మంతా కూడా ఏ విధంగా ఉండాలంటే నిరంతరం కూడాను అమ్మ నిన్నే జపిస్తూ నిన్నే ధ్యానిస్తూ నా జీవితం అంతా కూడాను అట్లా ఉండిపోవాలి అలాగే కొనసాగాలి నిరంతరం హే మృడా రుద్రాణి భవానీ అని ఎందుకని ఎప్పుడైతే నేను జపిస్తూ ఉన్నానో జకారహ జన్మ విచ్ఛేదహ పకారహ పాపనాశన పాపాలన్నీ కూడా ఒక్కొక్క నామం చెబుతూ ఉంటే పాపాలన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి ఆ తర్వాత నాకు నీ పాదాల దగ్గరే ఉంటాను కనుక నువ్వు మోక్షస్వరూపిణి కనుక నాకు మోక్షం వస్తుంది మోక్షం వచ్చేటప్పుడు బంధం అవసరం లేదు బంధం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు బంధం ఉంటే కదా మోక్షం ఉండేటప్పుడు బంధం ఎక్కడి నుంచి వస్తుంది అందుకనే నేను అంటున్నా నా మోక్షస్య కాంక్షాభవతి మోక్షస్యాంక్ష నభవతి నాకు అది అవసరం లేదు నీ యొక్క నామం నిరంతరం కూడా కొనసాగేటట్టుగా నీ యొక్క భక్తి నిరంతరం కొనసాగేటట్టుగా నా జీవితం అంతా అట్లాగే కొనసాగేటట్టుగా నన్ను ఆశీర్వదించు తల్లి ఎందుకని నువ్వు తప్ప మరొక శరణం లేదు వందే దుర్గే శరణ్యే రెండవ పాదం భావన గమ్య భవన శని ఇంతకుముందు మొదటి పాదం ఈ రెండో పాద భావనగమ్యా భవనాసిని బిందువాసిని కాంక్షే సేవా కళ్యాణి శ్రీభవానీ భవయామి తల్లి నిన్నే ని స్మరిస్తు ఉన్నా వందే దేవి దుర్గే శరణ్యే వందే దేవి దుర్గే శరణ్యే సర్వమ రూపిణీ వందే దేవి దుర్గే సర్వమంగళ రూపిణీ హరి సహోదరి వేదజననీ హరి సహోదరి వేద జనని భక్త్యానతోస్మి శివరంజని భక్త్యానతోస్మి శివరంజనీ రెండో చరణం దాంట్లో కాబట్టి అబ్బా వందే దేవి ప్రకాశవంతమైంది దివు ధాతు వందే దేవి దుర్గే శరణ్యే దుర్గా కాబట్టి అమ్మ నువ్వే దుర్గవు దుర్గవ్ అంటే దుర్గే అంటే దుఃఖేన గమ్యతే దుఃఖేన గమ్యతే ఆమెని పొందడం అనేటువంటిది అంత తేలికైనటువంటి పని కాదు దుఃఖేన గమ్యతే అతి కష్టం మీద పొందవలసినటువంటి దానివి దుర్గా అటువంటి నీవు శరణ్యే నేను నిన్ను శరణ్ అంటూ ఉన్నాను నిన్ను పొందడం కష్టమని నాకు తెలుసు ఎందుకు శరణ్ అంటున్నానో తెలుసా ఆర్తిహరణాత్ కాబట్టి ఈ నాలో ఉండేటువంటి ఈ దుఃఖమంతా కూడా పోవడానికి ఆర్తానాం ఆర్తిహరణాత్ శరణం కాబట్టి ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో ఈ ప్రపంచంలో వాళ్ళలో ఉండేటువంటి దుఃఖమంతా కూడా సమూలంగా పోవాలి అంటే మాత్రం నిన్ను ఆశ్రయించడం కన్నా మరొక మార్గం లేదు గనక వందే దుర్గే శరణ్యే సర్వ మంగళ సర్వమంగళ రూపిణి కాబట్టి ఎన్ని మంగళాలైతే శుభాలైతే ఉన్నాయో వాటినంతా పోతబోసినటువంటి విగ్రహం తల్లి నువ్వు నాకు లభ్యమైనప్పుడు నా జీవితం కూడాను మంగళకరంగా ఉంటుంది హరి సహోదరి వేద జన్మని కాబట్టి హరి సహోదరి హరి అంటే స్థితి కారకుడు ఏది జన్మకి బ్రహ్మం బ్రహ్మ జన్మనిచ్చాడు హరి విష్ణువు కాపాడుతూ ఉంటాడు మనల్ని ఆయన సంహరిస్తూ ఉంటాడు రుద్రుడు కాబట్టి హరి సహోదరి కాబట్టి ఆయన యొక్క సోదరివే గనక నీవు హరి సహోదరివే గనుక నా స్థితిని కూడా నువ్వు చూస్తూ ఉంటావు తల్లి కాబట్టి నేను జీవించున్నంతవరకు నాకు ఏ విధమైనటువంటి కష్టాలు కానీ బాధలు కానీ ఏవి వచ్చేందుకు హరి సహోదరి వేదజనని జనని మా అమ్మను కానీ అంతేకాదు వేదశ జనని వేద జనని అంటే వేదాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి నీ నుండే పుట్టుకొచ్చాయి కాబట్టి నేను నా తల్లి నుండి బుట్టుకొచ్చాను అట్లాగే వేదాలు నీ నుండి పుట్టుకొచ్చాయి కాబట్టి వేదాలకు కూడా నువ్వు తల్లి లాంటి దానివి వేద జనని హరి సహోదరి వేదజనని భక్త్యా నతోస్మే శివరంజనీ భక్తితో నతోస్మె నీకు నమస్కరిస్తూ తల్లి శివరంజని కాబట్టి శివుణ్ణి రంజింపజేసేటువంటి తల్లివి నువ్వు ఎందుకని నువ్వే శివుడు శివుడే నీవు కాబట్టి ఉమామహేశ్వరుడు మీరు మిమ్మల్ని వేరు చేయడానికి అవకాశం లేదు అందుకని అర్ధనారీ స్వరూపం కాబట్టి సగం అమ్మవారు ఉంది సగం స్వామి ఉన్నాడు సగం సగం ఎట్లుంటారు నాయన అంటే ఇద్దరినీ వేరు చేయడానికి అవకాశం లేదు కాబట్టి మురుడాణి రుద్రాణి శివశివ భవానీ ఇది కాబట్టి ఈ విధంగా నిన్ను పిలుస్తూ జపత జపిస్తూ ఉండేటట్లుగా మమ జననం నా జన్మ ఏదైతే ఉందో నా జీవితం ఏదైతే ఉందో వై యాతు వై నిశ్చయంగా డెఫినెట్గా యాతు కొనసాగిపోవుగాక కాబట్టి అమ్మ నేను కోరుకునేది ఒక్కటే నాకు ఏది అవసరం లేదు ఈ ప్రపంచంలో మోక్షం వద్దు బంధం వద్దు సుఖం వద్దు సంసారం వద్దు విజ్ఞానం ఏది అవసరం లేదు నిరంతరం కూడాను నాలుగు మీద నీ నామం కదిలేటట్టుగా నన్ను ఆశీర్వదించు తల్లి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదయ పూర్ణమేవీ ఓ శాంతి శాంతి శా